కీర్తన సంఖ్య నాలుగు వందల తొంభై ఒకటి అన్నిటి మూలంబతడు వెన్నుని కంటెను వేల్పులు లేరు పంచభూతముల ప్రపంచమూలము ముంచిన బ్రహ్మకు మూలము పుంచిన జీవుల పుట్టుగు మూలము ఎంచగ దైవము ఈతడెకాడా అన్నిటి మూలంబతడు వెనుకొని పొగడేటి వేదాల మూలము మునుల తపములకు మూలము ఘన యజ్ఞాదుల కర్మపు మూలము ఎనలేని దైవమితడే కాడ అగపడిసురలకు నమృత మూలము ముగురుమూర్తులకు మూలము అగు శ్రీవేంకటనాథుడే మూలము ఎగువ లోకపతి తడే కాడా